అసలు ఏం జరిగిందంటే పద్దెనిమిదవ అధ్యాయం కి నేను చాలా దగ్గర ఒక్క జీవోతో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నా ప్రాధాన్యత పెంచేశారు ముఖ్యమంత్రి నిర్వహించే ప్రతి అధికారిక సమావేశంలోనూ సమాచార శాఖ కమిషనర్ పాల్గొనవచ్చు ఇదే ఆ జీవో సారాంశం ఈ జీవో చూసి కొంతమంది అసూయ చెందారు కొంతమంది అభినందించారు మరికొంతమంది ఆశ్చర్యపడ్డారు ఈ అభినందనల పరంపరతో నాకు అర్థమైనంతల్లా ముఖ్యమంత్రికి నేను ఎంతో దగ్గరగా ఉంటానని అందరికీ తెలియడానికి ఇది ఉపయోగపడుతుంది నిజానికి ఆ జీవో ఉన్నా లేకపోయినా ప్రతిరోజు వచ్చిన వార్తల గురించి ఇతర ప్రచార గురించి ఆయన దృష్టికి తీసుకురావడం సమాచార కమిషనర్ నేను రోజూ చేస్తున్నది బహుశా నేను ఇంకా క్షుణ్ణంగా ప్రభుత్వంలోని ప్రతి విషయాన్ని తెలుసుకుని ఉండాలని ముఖ్యమంత్రి భావించారేమో అనుకున్నాను ఆ జీవో గురించి అసలు అప్పటికే ఒక ప్రచారం ప్రభుత్వ అధికారులు నడుస్తుండేది ఏ విషయమైనా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లాలంటే ప్రసాద్కి చెప్తే చాలు ప్రచారంలో వాస్తవం ఎలా ఉన్నారు ముఖ్యమంత్రి నన్ను విశ్వాసంలోకి తీసుకుంటారు అన్న భావం నాకు చాలా సందర్భాల్లో కలిగింది ఒకసారి తెల్లవారుసామని అకస్మాత్తుగా ముఖ్యమంత్రి నాకు ఫోన్ చేశారు పద్మశ్రీ వగైరా అవార్డుల కోసం మన రాష్ట్రం నుంచి కొన్ని పేర్లు కేంద్రానికి నామినేట్ చేస్తున్నాం చీఫ్ సెక్రటరీ మొదలైన మన వాళ్లు ఒక జాబితా తీసుకొచ్చారు మీరు సాంస్కృతిక శాఖకు కూడా కార్యదర్శి ఏమైనా కొన్ని పేర్లు చెప్పగలరా బ్రదర్ అని ముఖ్యమంత్రి అడుగుతున్నారు నాకు సంభ్రమం సినిమా సాంస్కృతిక రంగాల్లో మీకు తెలియని ప్రముఖులు ఎవరుంటారు సార్ అయినా అడిగారు కనుక తోచిన ఒక పేరు చెప్తాను వేద వేదాంగాలను అవుపోసం పట్టిన మహాపండితుడు ఉప్పులూరి గణపతి శాస్త్రికి పద్మ విభూషణ సిఫార్సు చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి సార్ ఒక మూడు వారాల తర్వాత ముఖ్యమంత్రి నన్ను పిలిపించి నవ్వు నవ్వారు ఏం బ్రదర్ మనం తయారు చేసిన జాబితాలో ఏ ఒక్కరికి పద్మ అవార్డు కాలేదు ఒక్క మీరు చెప్పిన గణపతి శాస్త్రి గారికి తప్ప థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్లీ సజెషన్ అంత చనువు నాకు ముఖ్యమంత్రి ఇచ్చారు కానీ ఆ చనువు ఎంత గొప్పదో నాకు తెలియడానికి చాలా కాలం పట్టలేదు రాష్ట్రంలో సంగీత నృత్య నాటక సాహిత్య అకాడమీల పనితీరుపై ప్రముఖ పత్రికా సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావుతో ప్రభుత్వం వేసిన కమిషన్ తన నివేదిక పూర్తి చేసి ప్రభుత్వానికి అందజేసింది ముఖ్యమంత్రి నివేదికను గురించి పత్రికా విలేకరుల సమావేశంలో వెల్లడిస్తూనే అందుకే ఈ అకాడమీలను రద్దు చేస్తున్నామని కూడా ప్రకటించారు అంతే అకాడమీలు మూడు సంగీత నృత్య అకాడమీ సాహిత్య అకాడమీ నాటక అకాడమీ ఒక్కసారి రద్దయిపోయాయి ఇవి రద్దయిన నేపథ్యంలోనే సమాచార శాఖ సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా నేను బాధ్యతలు స్వీకరించాను ఈ నిర్ణయం ఒక్కసారిగా సాహిత్య కళాభిమానుల్లో తీవ్ర నిరసన పెళ్లి కారణమైంది ఈ ప్రభుత్వం సాహిత్య కళాపి పాసులకు వ్యతిరేకం అంటూ విస్తృత ప్రచారం జరిగింది ఏం చేయాలి ఏం చెయ్యాలి ఏదో చెయ్యాలి ప్రభుత్వ ప్రతిష్టకు ఇదొక మాయనే మచ్చ కాకూడదు ఏదో చెయ్యాలి అన్న తపన నన్ను వెంటాడింది సాంస్కృతిక శాఖ కమిషనర్ గా ఏదన్నా చేసే అవకాశం నాకే ఎక్కువగా ఉంది కానీ ఏం చేయాలి అకాడమీతో పాటు సాంస్కృతిక శాఖ డైరెక్టరేట్ కూడా ఖాళీ అయిపోయింది ఈ డైరెక్టరేట్ లో అంతకుముందు ఇతర శాఖల నుంచి డెప్యుటేషన్ మీద వచ్చి పనిచేస్తున్న వాళ్ళందరినీ ఆయా శాఖలకు వెనక్కి పంపిస్తారు ఒక ఏలపాటి శివప్రసాద్ మరో చిరుద్యోగి మిగిలారు సాంస్కృతిక శాఖలో ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ముందు సిబ్బంది ఉండాలి కదా డైరెక్టరేట్ లోకి రవీంద్ర భారతికి అధికారులను నియమిస్తే గాని ఒక్క అడుగు కూడా ముందుకు పోలేని శూన్యం ఏర్పడింది బాగా ఆలోచించి కనీస సిబ్బంది ఉండేలా ఒక ప్రతిపాదన తయారు చేశాను అందులో భాగం గతంలో డెప్యుటేషన్ మీద పనిచేసిన ఇద్దరు సమర్థులైన అధికారులని మళ్లీ సాంస్కృతిక శాఖకు రప్పించటం ఆ శాఖ కార్యదర్శిగా ఆ ఇద్దరిని తెచ్చుకోవడం నా అధికార పరిధిలో విషయం చాలా సులభం అంతా సిద్ధమయ్యాక ఎందుకో మనసు బీకుతోంది అంతకుముందు నేను లండన్లో కోర్సు నుంచి తిరిగి వచ్చినప్పుడు నాకు పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వం చాలా తాత్సారం చేసింది ఏమిటి విషయం అని అడిగితే కొత్త ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిని కలవమన్నారు అతి కష్టం మీద కలిస్తే ఆయన ఏమడిగారు తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మీ పనితీరుపై మూడు తీవ్ర ఆరోపణలు వచ్చాయి వాటికి మీ సమాధానం ఏమిటి ఆ భగవంతుడి మీద భారం వేసి నేను అణుచుకోలేని భావోద్వేగంతో సమాధానాలు చెప్పాక ఆయన సంతృప్తి చెంది పోస్టింగ్ ఇచ్చారు కానీ ఆయన నా మీద మోపిన మూడు అభియోగాలలో ఒకటి మీరు తిరుపతి దేవస్థానంలో బ్రాహ్మణులనే ఎక్కువగా ప్రోత్సహించారట కదా అవును నిత్యవేద పారాయణ వంటి పథకాలు ప్రకటిస్తే వచ్చిన వాళ్ళంతా వాళ్లే ఏం చేస్తాం అదే చెప్పాను యాదృచ్ఛికంగా ఇప్పుడు నేను డెప్యుటేషన్ లో మళ్లీ సాంస్కృతిక శాఖకు తీసుకురావాలనుకుంటున్న వాళ్ళు కూడా బ్రాహ్మణులే రేపు ఎవరన్నా ఈ విషయాన్ని వక్రీకరించి ముఖ్యమంత్రికి మోయవచ్చు కదా ప్రభుత్వంలో పనిచేయాలని ప్రయత్నించే ప్రతి అధికారికి ఉద్యోగికి ప్రథమ శత్రువు వాళ్ళ ప్రక్కనుండే అసూయ పనులు వాళ్ళు పని చేయలేరు లేదా చేయడానికి ఇష్టపడరు ఇంకొకరు పని చేస్తుంటే దాన్ని ఎవరన్నా గుర్తిస్తే భరించలేరు ఈర్ష్యా అసూయ ఆవహించి ఎలాంటి అభండాలు వేసే వాళ్ళని దిగజారుస్తాయి అందుకే రామారావు గారితో ఒక అనుభవం ఎలాగూ కాబట్టి ముందు జాగ్రత్త చర్య ఈ డెప్యుటేషన్ అధికారుల గురించి ముందే ఆయనకు చెప్పి ఆయన ఆమోదంతో చేస్తే సరిపోతుంది కదా అనుకున్నాను ముఖ్యమంత్రి దగ్గర సాంస్కృతిక వ్యవహారాలు కూడా చూసే డిప్యూటీ కార్యదర్శిగా ఉన్న మోహన్ కందాని తీసుకుని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాను విషయం వివరించాను సాంస్కృతిక శాఖ పునరుద్ధరణకు నేను డెప్యుటేషన్ మీద ఇద్దరు సమర్థులైన వాళ్ళని ఇతర శాఖల నుండి తీసుకోవాలనుకుంటున్నాను కానీ వాళ్ళిద్దరు బ్రాహ్మణులు మీరు ఆమోదిస్తేనే రామారావు గారు చివాలని తలెత్తున వైపు మోహన్ కందా వైపు తీక్షణంగా చూశారు అంతలోనే చిరునవ్వు నవ్వుతూ అన్నారు బ్రదర్ ఏమనుకుంటున్నారు మీరు బ్రాహ్మణులంటే నాకేమీ ద్వేషం లేదు మీకు అలాంటి అభిప్రాయం కలిగి ఉంటే ఐఎమ్ వెరీ వెరీ సారీ సమర్థత ముఖ్యం తప్ప కులం కాదు వాళ్ల సామర్థ్యం పట్ల మీకు విశ్వాసం ఉంటే చాలు యూ కెన్ గో అహెడ్ మొత్తం మీద నా ప్రతి ముఖ్యమంత్రి ఆమోదించారు అధికారులు ఇతర సిబ్బంది నియామకం జరిగిపోయింది ఇంకో అడుగు ముందుకెళ్లి అకాడమీల రద్దు ప్రభావాన్ని మరుగుపరిచేలా కొత్త కార్యక్రమాన్ని రూపొందించి సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీమతి ప్రతిభా భారతి ముందు పెట్టాను ఈ కార్యక్రమంలో కళాకారుల సాహిత్య అభిమానుల దృష్టిలో ప్రభుత్వ ప్రతిష్ట నిలబడుతుంది ఇనుమడిస్తుంది అని ఆమె ఆనందం వ్యక్తం చేశారు కార్యక్రమం చేశాం దాని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సాహితీవేత్తలు రచయితలకు ఆర్థిక సహాయం అందిస్తాం ఏ ఆధారము లేని వృద్ధ కళాకారులకు పింఛన్లు ఇస్తాం ఒక నిబద్ధతతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థలకు కల్చరల్ గ్రాంట్స్ అందజేస్తాం ఏవైనా సంస్థలు ఆడిటోరియంల నిర్మాణం వంటి శాశ్వత సదుపాయాల కల్పన చేపడితే వాటికి మ్యాచింగ్ గ్రాంట్లు ఇస్తాం రవీంద్ర వారమంతా నృత్య సంగీత సాహిత్య కార్యక్రమాలు ఉండేలా ఒక్కో రోజు ఒక్కో శ్రేణికి కేటాయించాం ప్రతి మంగళవారం కళా మంగళ పేరుతో ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని సాంస్కృతిక శాఖే నిర్వహిస్తుంది సురభీ సంస్థ వారి ప్రదర్శనలకు ప్రోత్సాహకాలు ఇస్తాం జిల్లాలో కమ్యూనిటీ సెంటర్లో పిల్లల కోసం కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో బోధించే టీచర్లకు ఆర్థిక సహాయం అందిస్తాం బాలల అకాడమీ ద్వారా కర్ణాటక సంగీతంలో తయారైన దైవ భక్తి దేశభక్తి గీతాల క్యాసెట్లను పాఠశాలలకు సరఫరా చేస్తాం ఏ ఏ వ్యక్తులు ఈ సహాయానికి అరహులో ఎవరు నిర్ణయిస్తారు అందుకని జిల్లా కలెక్టర్ల సారథ్యంలో జిల్లా సాంస్కృతిక మండలి ఏర్పాటు చేసి వాటి సిఫార్సు ఆధారంగా ఈ ఎంపిక జరగాలని నిర్ణయించాం రాష్ట్ర స్థాయిలో ఒక నిపుణుల కమిటీ ఈ సిఫార్సులను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీమతి ప్రతిభా భారతి అధ్యక్షతన ఈ నిపుణుల కమిటీని ఖరారు చేశాం ఈ విధానం అంతా ఆమెకు చాలా సంతృప్తి కలిగించింది కానీ నా మనసులో ఎక్కడో ఒక సంశయం వెంటాడుతోంది మీటింగ్ అవగానే మంత్రితో విడిగా సమావేశమై నా సంశయం ఆమె ముందు పెట్టాను మేడం మీరు ఖరారు చేసిన సంస్థలు గ్రాంట్లు వగేరా వివరాలని ముఖ్యమంత్రి గారికి కూడా ఓసారి చెప్తే బాగుంటుందేమో తప్పకుండా చెప్దాం ఆయన సంతోషిస్తారు వెంపటి సత్యం గారి వంటి కొన్ని పేర్లు ఉండటం ముఖ్యమంత్రి గారికి నచ్చకపోవచ్చేమో అని నా అనుమానం ఎందుకైనా మంచిదని చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారండి ముఖ్యమంత్రి గారు అలా సంకుచితంగా ఆలోచించే మనిషి కాదు అయినా ఈ నిర్ణయం తీసుకునే అధికారం నాకు లేదా ఆయనకు అవసరమా టెక్నికల్ గా మాట్లాడితే ఈ విషయంలో తుది నిర్ణయం ఈ కమిటీదే అయినప్పటికీ ముఖ్యమంత్రికి చెప్పాలా వద్దా అన్నది మీ ఇష్టం అయితే వీటిల్లో ఆయనకి నచ్చని పేర్లు ఏమైనా ఉంటే రేపు వాటిని తొలగించగలమా ఇంత కసరత్తు చేశాక పేర్లు మారిస్తే బాగుంటుందా మీరు చెప్పనంటే నేను చెప్పను లేదు లేదు ముఖ్యమంత్రి గారు అలా సంకుచితంగా ఆలోచించే మనిషి కాదు నాకు తెలుసు కదా అని ఆమె విశ్వాసం వ్యక్తం చేస్తూ మంచి పని చేస్తున్నాం కదా మార్చి మధ్యలో ఉన్నాం ఆలస్యం అయితే చేసిందంతా వృధా అవుతుంది మనం గాని చేద్దాం అని ముక్తాయింపు ఇచ్చారు నేను మాట్లాడలేదు రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక సంస్థలకు ఏటా మూడు కోట్ల రూపాయల మేరకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం అమలు జరిగితే అకాడమీల రద్దు వల్ల పేరు పోతుందని ప్రభుత్వ ప్రతిష్ట పెరుగుతుందని ఆమె ఆశ నా కోరిక అదే తన్మయత్నంలో మునిగిపోయాం సమాచార శాఖ కమిషనర్ గా కార్యదర్శిగా కూడా నాకు విస్తృతమైన బాధ్యతలు ఉన్నాయి సమాచార శాఖలు అప్పుడున్న అధికారులంతా మరో నాలుగైదేళ్లలో రిటైర్ అయిపోతున్నారు ఒక్కసారిగా శాఖ అంతా ఖాళీ అయిపోయే పరిస్థితి డివిజనల్ పిఆర్ఓ పోస్టులు కొత్తగా సృష్టిస్తూ ప్రతి జిల్లాకి ఒక ప్రగతిపాథం బస్సు కొన్ని కొత్త వాహనాలు కొనుగోలు చేస్తూ ఈ శాఖకు కొత్త జీవసత్వాలు తీసుకొచ్చే ఒక ప్రతిపాదనని సీఎం ముందు పెట్టాను ఆయన ఆమోదించారు వెంటనే పీఆర్ఓ పోస్టులకు దరఖాస్తులు పిలిచాం ఈ దరఖాస్తులలోంచి కనీస అర్హతలున్న కమిటీ ఎంపిక చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష ఇంటర్వ్యూ ఏర్పాటు చేశాను పరీక్షా పత్రాన్ని పరీక్షకు అరగంట ముందుగా నా గదిలోనే ఎగ్జామినర్లు తయారు చేస్తారు నా ఆఫీసు ఎదురుగా ఉన్న గాంధీభవన్ ఆడిటోరియంలో పరీక్ష జరుగుతుంది ఎగ్జామినర్లు నాతోనే ఉంటారు పరీక్ష కాగానే అంతా నాతో పాటు నా ఆఫీసుకు వచ్చి పేపర్లు దిద్ది మార్కులు వెళ్తారు వాళ్ల ముగ్గురు అన్ని పేపర్లు దిద్దుతారు అరవై మార్కుల ఆ పేపర్ సగటు మార్కులను బట్టి అభ్యర్థుల శ్రేణి నిర్ణయం అవుతుంది మర్నాడు జరిగే ఇంటర్వ్యూ కి మార్కులు అందులో ముప్పై మార్కులు అభ్యర్థులు విద్యార్హుల్ని బట్టి ఉంటాయి మిగతా పది మాత్రమే మౌఖిక పరీక్షలకి ఇచ్చే జవాబులకి ఆ పరీక్ష ఆ రోజు ఉదయం ప్రారంభం కాబోతోంది రాజకీయ ఒత్తిళ్లు ప్రభావం లేని విధంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామన్న ఆనందం ఇది విజయవంతం కావాలన్న ఆశ వెంటాడుతున్నాయి ఈ విధానంలో అభ్యర్థుల ఎంపిక రాజకీయ వర్గాలకు రుచించేది కాదని కూడా తెలుసు ఆయన మంచి అభ్యర్థుల ఎంపిక జరగాలంటే ఇది తప్పదు పరీక్షలు జరిగిపోయాయి మార్కులు నోటీస్ బోర్డులో పెట్టేశాం అదే సాయంత్రం మర్నాడు తెల్లవారుజామును ముఖ్యమంత్రిని కలిసే పని పూర్తి చేసుకుని ఆయన చీఫ్ సెక్రటరీతో కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్లేదాకా ఉండి వచ్చేసాను ఆయన బెంగళూరు వెళ్తున్నారు ఇంకో అరగంటలో ఇంటర్వ్యూ ప్రారంభం కాబోతుండగా నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి కార్యదర్శి శ్రీమతి సత్యనాయర్ ఫోన్ చేశారు ప్రసాద్ మిమ్మల్ని రిలీఫ్ కమిషనర్గా బదిలీ చేశారు తెలుసా నేను నివ్వెరబోయాను బదిలీ అయినందుకు కాదు అరగంట క్రితం నాతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా చేసేసారే ముఖ్యమంత్రికి నేను ఎంత దగ్గర అని నలుగురు చెప్పుకునే వాళ్ళు గుర్తొచ్చి నవ్వుకున్నాను ఆగమేఘాల మీద సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ బాధ్యతల్ని సివి నరసింహారెడ్డికి సాంస్కృతిక శాఖ బాధ్యతల్ని సుబ్బారావుకి అప్పగించి ఓ అరగంటలో ఇంటర్వ్యూ మొదలవుతుందనగా రిలీవ్ అయిపోయాను రిలీఫ్ కమిషనర్గా చేరడం కోసం నేను లేకపోయినా ఇంటర్వ్యూ ఫలితాన్ని ఎవరూ మార్చలేరు ఎందుకంటే మౌఖిక పరీక్షలో మార్కులు పది మాత్రమే మరి నా బదిలీ జరిగింది అప్పటికి నెల ముందే నాకు బదిలీ కావాలని చీఫ్ సెక్రటరీ శ్రీ కుమార్ని కోరి ఉన్నాను ఒప్పుకుంటారా అని ఎదురు ప్రశ్నించారు శ్రావణ్ కుమార్ ఆయన ఆయన ముఖ్యమంత్రిని కలిసిన అభ్యర్థన గురించి అడిగారు ఆ తర్వాత నన్ను పిలిచి ముఖ్యమంత్రి కుదరదని చెప్పారు ప్రసాద్ అని కూడా చీఫ్ సెక్రటరీ చెప్పేశారు ఓ వారం తర్వాత సీఎం కార్యదర్శి యుబి రాఘవేంద్రరావు చెప్పాడు బస్ కళాకారులకు పెన్షన్లు ఎయిడ్ అంటూ కోట్ల కొద్ది రూపాయలను ఇష్టం వచ్చినట్లు ఇష్టం వచ్చిన వాళ్లకు పంపిణీకి చేస్తున్నావని జీవో కూడా నువ్వే జారీ చేశావని ముఖ్యమంత్రికి ఎవరూ మోసారు ఆయన హుటాహుటిని నేను బదిలీ చేయించి యుద్ధ ప్రాతిపదికన ఆ ఫైళ్లని పరీక్ష చేయించారు ఏం తేల్చారు రాఘవేంద్రరావు చిన్న నవ్వు నవ్వాడు నేరం వేయించడానికి ఏమీ లేదని తేల్చారు మళ్లీ నవ్వుకున్నాను ముఖ్యమంత్రికి అంత దగ్గర ఓ పది మాసాల తర్వాత నన్ను రిలీఫ్ కమిషనర్ పోస్ట్ నుంచి ఎక్సైజ్ కమిషనర్ పోస్ట్ కి మార్చారు నేను వెంటనే ముఖ్యమంత్రి దగ్గరికి పరిగెత్తాను సార్ ఈ సారా లిక్కర్ అమ్మటం నా అలవాట్లకి భిన్నమైంది దయచేసి ఈ పోస్ట్ లో వేరెవరినైనా నీ వేయించండి సార్ ప్రాధాయపూర్వకంగా అడిగాను ఆయన నా వంక చూశాడు బ్రదర్ లిక్కర్ మా అలవాట్లకు కూడా భిన్నమే కానీ రెవెన్యూ తెచ్చే వారిని వాహిని పకడ్బందీగా అమలు జరగాలంటే మీ వంటి వాళ్ళు ఉండాలి కొంచెం ఆగి ఒక్కొక్కసారి చెప్పుడు మాటలు వింటే మీ వంటి ఆత్మీయులను దూరం చేసుకుంటాం ఆయన చెప్పడం ఆపేశారు కొద్ది క్షణాలు ఆగి మళ్ళీ ఆయనే అన్నారు బ్రదర్ మీరు ఎక్సైజ్లో చేరండి నాకు అర్థమైపోయింది మన పనితీరును బట్టే ముఖ్యమంత్రి దగ్గర దూరం